పరిశుధి ప్రేమలు దేవా తండ్రి దేవాయశు ప్రభ నీకే లెక్కలైన వందనాలు కృతజ్ఞతస్తుదులు స్తోత హలు రజ పరిశుధర ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనములు తండ్రి జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభ మా అందరినీ కూడా ప్రభా సజ్జీలక నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా మరి యొక్క ప్రభా ప్రార్థిస్తున్నగా తండ్రి నీ యొక్క ఆత్మకార్యాన్ని చెరిగించండి నీ యొక్క ప్రజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా యొక్క పరిశుధాత్మ జ నడిపింపు మాకు దయించండి తండ్రి దేవాయత్ ప్రభ మరి ప్రతి బిడ్డలు కూడా ప్రభావ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభావ ప్రతి బిడ్డని మీ గాలం మూసుకొని నీ సన్నదికి లాక్కరండి ప్రభావ అదే రీతిగా తండ్రి మరి లోకంలో ఎక్కడ చూసినా ఉన్న ప్రభావ మోసాలోనే ప్రతి మోసం నుంచి కూడా ప్రభావ ప్రతి బిడ్డను తప్పించని ప్రభావం ఎందుకంటే ప్రభా దినములు ఎంతో చెడ్డగా ఉన్నాయి కాబట్టి ప్రభ మమ్మల్ని మీరు దాచి కాపాడుతున్నందుకు దాన్ని బట్టి నీకు వదలాలండి నీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించుకున్నందుకు నీకే వదలాలి తండి దేవాయచు ప్రభ నిన్న నేను నిరంతరం ఏకరీతి కలిగిన దేవుడో ప్రభా ఉన్నవాడవు అన్నవాడవు ప్రభా మా కొరకు ప్రభ పర్లొక రాజ్యంలో స్థానం సిద్ధపరిచిన దేవుడో ప్రభా నీకు వందనారు తండ్రి రాజ్యంలో మేము ఉండడానికి ప్రభా ప్రతిదీ ప్రభా కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ ప్రభావ ప్రతిదీ మేము సహించలేక ప్రభా మరి భరించడానికి ప్రభా నీ యొక్క శక్తిని సహనము ఓపిక దీర్ఘ శాంతము కూడా మాకు దయచండి ప్రభా దేవాచు ప్రభా అనేకులకు ప్రభా నీ నీతిని సత్యాన్ని ప్రభా మరి మేము వెలిగింపు వనాల అనేకలం వెలిగించాలా ప్రభా కాబట్టి ప్రభా మా ప్రవర్తనలో కూడా ప్రభా ప్రతి ఏదైతే మాలో ఉన్న బలహీనత ప్రభా వాటిని అన్నింటినీ గద్దించి కొట్టివేసి ప్రభా మరి నీ యొక్క చిత్తాన్ని అంతరించి మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తాం తండ్రి మచి బట్టి నడిపించండి సియా నీవే సాయం చేసే ముందుకు నడిపించాం ప్రభా ఈ యొక్క స్కైప్ కాల్ అంతా కూడా మీ తోడై నడిపించండి అదే రీతిగా ప్రభా రాణ బిడ్డలంతా కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా దేవ వారి అందరిని గుడి ప్రభ అర్థం చేసుకోండి వారికి సహం చేయండి ముందుకు నడిపించండి ప్రతి బిడ్డని గుడిప్రభ నీ సన్నదికి నడిపించండి ప్రభ దేవాస ప్రభ ప్రతి వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవాయస్రభ మరి పాటల ద్వారా మైము పొందని వాక్లు మీరు మాతో మాట్లాడండి దేవాయసుప ప్రభ ఆదివంతం మీరే మాకు తోడే నడిపిస్తారని ఏసు కృషి నామంలో ప్రార్థిస్తాం తండ్రి స్థుతిగానములతో నేను నా దేవుని స్థుతించెదను నా జీవితమంతా ప్రభు కొరకై నే ఇలా జీవించెదను ప్రభు కొరకై నిల చెదను స్థుతి గానములతో నేను నా దేవుని స్థుతించేదను ఆది అంతమునీవే ఆధారభూతుడనీవే ఆది అంతముని దాత ీవే ప్రతిజీవి నీ ప్రేమించి పూషించు ప్రాణదాత నీవే నీ ప్రేమలో నీడలో నిలుపుము నీకే స్తోత్రము స్తుతి స్తులతో నేను నా దేవుని స్థుతించెదను నా జీవితమంతా ప్రభు కొరకై నేనే ఇలా జీవించెదను ప్రభు కొరకై నిల చెదను స్థుతిగా లోకమంతా నేను లోకమంత నిరాకై వేచి చియుండెనునా ప్రభూ లోకమంత నిరాకై వేచియండెనునా ప్రభు మేఘవాహనంబుల మీద మేటి దూతగణములతోడా మేఘవాహనంబుల మీద దూతగణములతోడా విగమే రానైయున్న రజా నీకే స్తోత్రము స్తుగా నములతో నేను నా దేవుని స్థుతించనను నా జీవితమంతా ప్రభు కొరకై ను స్థుతి గానములతో నేను నా దేవుని స్థుతించెదను థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ దేవునికి స్తోత్రము మరి అయిన పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం మరి సాయంకాల సమయంలో దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ప్రార్థించుకుందాం స్తోత్రంలో ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా అరుణమేడా పరిశుద్ధ నామానికి కృతజ్ఞత అస్తుతుల స్తోత్రాలు నైనా రవ్వ మరి ఈ లోకంలో ఎవరు లేని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తున్నాం నైనా రవ్వ మాకంటే చక్కని వారు అందరు ప్రభా ఈ భూమిని విడిచి ఎంతో మంది మరి వెళ్ళిపోయినట్లు గమనిస్తూ ఉంటాం రోజు ప్రభు కానీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభావ దారా మమ్మలను భద్రపరిచి నాయన మీ కృపలో మీ ఆత్మధార మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన మీ ఆత్మధార మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని మేము సరి సహాయం అనుభవించమని యేసుక్రీస్తు నామల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవిని పంచుకుంటున్నాం మనకి స్థుతులు చెల్లిస్తున్నా మరి దేవుడు ఆయన ప్రణాళికలో ఆయన తయారు చేసిన మనిషిని ఆయన మాట వినేవారిగా ఉండాలని దేవుడు ఎంతో కోరుకున్నాడు ఆయన అది ఆయన చిత్తమైనది కానీ మనుషుడు ఆయన మాట మీరేవాడిగా ఉన్నాడు ఎందుకంటే మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేది దుష్టిని సంబంధి కాబట్టి దేవునికి మరి అనితిమంతునికి మరి తగ్గట్టుగా జీవించేవారు చాలా తక్కువ అందుకని దేవుడు మరి ఆయన చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు దానికి పరలోక రాజ్యానికి అర్హులుగా చేశాడు కానీ మనుషులు మరి ఆ విధానాన్ని బాచి సొంత తరంపులతోటి జీవించే ఈ యొక్క అంత్య దినాలలో మరి ఆయనకు దూరంగా ఉన్నారని మరి దేవుడు ఎంతో దుఃఖిస్తున్నాడు ఎందుకంటే ఆయన స్వరత్వం ఇచ్చి కొన్నాడు కాబట్టి అది మరిచి మన సొంత తలంపులతో మరిచి దేవునికి చాలా దూరంగా ఉంటున్నాడు అందుకనే మరి దేవుడు ఆయన ఉద్దేశాలను అనేక ప్రవక్తల ద్వారా అనేక మరి బోధకుల ద్వారా ఎంతో మందిని మరి ఆయన పిలిచి అనేకులకు ఆయన ఆయన వాక్కులను బయలుపరుస్తూ ఉన్నాడు అయినా కూడా మనుషులు ఆయన మాట వినేవారిగా లేరని దేవుడు మరి ఆయన మనసులో రుచుకున్నాడు ఎందుకంటే మొదట ఆది ఖండంలోనే ప్రవర్తనను బట్టి మరి నరులను నేను తీసినందుకు ఆయన సంతాప కానీ ఆ సృష్టి ఆరంభం గురించి మనుషుడు తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు ఆయన మీద సరుగుతూ ఉన్నాడు గురుగుతూ ఉన్నాడు కానీ యథార్థంగా ప్రవర్తించే మనుషుడు లేడని ఆయన దుఃఖిస్తున్నాడు అది మనము అది తెలుసుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మరి ఈ యొక్క పరిశుద్ధ నుంచి యూధా పత్రిక చూద్దాము యూధా పత్రిక యూదాస మనము కొత్త నిబంధన గ్రంథంలో యుధ రాసిన పత్రికను చదువుకుందాం మొదటి అధ్యాయము యూధ రాసిన పత్రిక యూధ ఫస్ట్ తెలుగు కొంచెం చదువుతా కానీ అక్క చదువుతుంది వాడు అక్క సుజాత చదువుతారా యూధ మొదటి పత్రిక అన్న మొదటి నుంచి చదవాలా చదువుతున్న యూదలో మొదటి వచనము ఆసుక్రీసు దాసుడను యాకోబు సహోదరుడైన యూదా తండ్రి అయిన దేవుని ప్రేమింపబడి ఏసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయున్నది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక ప్రియులార అయితే ఈయన మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యాకోబు మరి యేసు ప్రభు వారి తమ్ముడైనా కూడా ఆయన ఏమంటున్నాడంటే ఏసుక్రీస్తు దాసుడను అంటున్నాయన యేసు ప్రభు సహోదరుడు అయినా అయినా ఆయన తగ్గింపు జీవితాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు యేసు తమ్ముడుగా ఉండి సహోదరుడిగా ఉండి ఆయన ఏమంటున్నాడు ఏసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా యూద ఏమంటున్నాడంటే తండ్రి తండ్రి అయిన దేవిని ఎందు ప్రేమింపబడి ఏసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మరి పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ ఆ పిలువబడిన వారి గురించి మరి ఆయన రాస్తున్నాడు ఏనుమని ఏసు క్రీస్తునందు చేయబడి అని రాయబడింది అక్కడ చూడండి ఇది ఏసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి ఆయనది మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అంటున్నాడు ఎందుకంటే మరి ఆయన కనికర స్వరూపుడు కాబట్టి ఆయన ప్రేమ విస్తరించునుగాక ఆ సమాధానం అంటున్నాడు అందుకనే మరి ఆయన తగ్గించుకొని ఈ పత్రికను రాస్తున్నాడు అలాగే ఈ లోకంలో మనుషులు మరి అలా తగ్గింపు జీవితాన్ని కలిగి లేరు అందుకని కొంత కొన్ని విషయాలను ఇక్కడ రాస్తున్నాడు ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గోడ్చి మీకు రాయ రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్ ప్రయత్నింపండగా ప్రయత్నించుండగా పరిశుద్ధులకు ఒకేసారి అంటుడు పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఈ బోధ గురించి మాట్లాడుతున్నాడు ప్రయత్నింపబడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఈ బోధ గురించి మాట్లాడుతుండే మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొచ్చు మీకు రాయ రాయవలసి వచ్చిందని మాట్లాడుతున్నాడు ఈ బోధ విషయంలో మాట్లాడుతున్నాడు దీని గురించి రాస్తున్నాడంటే ఈ యొక్క బోధ ఆ బోధ గురించి మీరు బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనచు మీకు రాయవలసి వచ్చేను అంటు ఇల కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు అంటు మరి ఇక్కడ మీదనేమో ఏసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాడు ఇక్కడనేమో రహస్యముగా చొరబడి ఉన్నారు అంటుంది వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతరు కామా కామాతురత్వమునకు ఆ దుర్వినియోగపరుస్తూ మన అద్వితీయ నాదుడును ప్రభువునైన ఏసుక్రీస్తును విసర్జించుతున్నారు మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఏసుక్రీస్తునందు భద్రం చేయబడిన వారే పిలువబడిన వారే కానీ మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎక్కడి వారు ఎందుకంటే మరి దేవుడే మరి ఆ విధంగా ఆయనతో రాపిస్తున్నాడు మనం మీకు గమనించ ఎందుకంటే ఆ అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసు మరి వీళ్ళు ఏర్పరచబడిన క్రీస్తునందు భద్రం చేయబడిన కానీ ఈ విధంగా ఎలా జరుగుతుంది వీళ్ళు ఏసుక్రీస్తును విసర్జిస్తున్నారంట ఈ తీర్పు పొందుటకు వారు పూర్వ నియమింపబడి ఉన్న నియమి సూచి వారు అంటుంది అయితే వీళ్ళు తొలగిపోతారని ప్రభు తెలుసు అందుకనే ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది మంది వారు అంటుంది మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు అని అక్కడ ఆయన ఈ లేఖనాలలో మనకు బోధిస్తున్నాడు ఈ సంగతులన్నీయో మీరు ఒటనే ఎరిగి ఉన్నారు ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకము నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసిందట ఈ నమ్మకం అనేది మరి మనుషుల్లో లేదు ఎందుకంటే ఆయన ఐగుప్తులో నుంచి వారిని తీసుకొచ్చినప్పుడు మరి అనేక విధాలుగా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు మరి బండను చీల్చి నీళ్లు తెచ్చినట్లుగా చూస్తున్నాం వాళ్ళు తాగి పశువులు తాగి దాహం తీర్చుకున్నట్లుగా చూస్తున్నాం ఆకాశము నుంచి వన్నాను కురిపించి ఆయన దేవదూతలు పూజించే ఆహారాన్ని ఇచ్చాడు కానీ మనుషులు మరిచిపోయి ఆ జనము మరిచిపోయి ఆయన మీద గునిగిరు సనిగిరు అందుకనే ఈ సంగతులని మీరు ముందటనే ఎరిగి ఉందను నేను మీకు జ్ఞాపకము చేయ కోరు కూర్చున్నదేమనగా ప్రభు వైగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసినట ఎందుకంటే వీరు ఎవరు ఆయన జనాంగమే ఆయనను వారు ఆయనే అందు నమ్మకము ఉంచలేదు కానీ వారు నమ్మకపోయిన విధానాన్ని దేవుడు గమనించి వారిని మరి నాశనం చేసినట్ట తర్వాత మరియు తమ ప్రధానత్వమును నిలుపు కనక తమ నివాస విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములు ఆయన బంధించి భద్రము చేశాను అని రాయపడదు మరి చూడండి మనుషులు తిరుగుబాటు చేయడానికి కారణాలు మరి దురాత్మ విధానాలుగా మనుషులు లోకానుసారంగా తిరిగితే అది దేవునికి వ్యతిరేకమైన కార్యమే వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు ఐగుప్తు దేశంలో ఉండి ఆ నేర్చుకొని అవి పాటించి అదే విధంగా మరి వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు కూడా అదే పాటిస్తున్నారు తిరుగుబాటు చేస్తున్నారు కొన్నిసార్లు మిమ్మల్ని ఇక్కడ సంపద తీసుకొచ్చిన వాడిని మోసతో వాదించి అక్కడున్నా మాకు మాకు తిండి దొరుకుతుండే నీళ్లు దొరికేవి ఇక్కడ నన్ను మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చిన వాణి సనిగిరు గునిగిరు కానీ ఆయన చేసిన అద్భుత కార్యాలు సముద్రాన్ని రెండు చేసిన కనులాల చూసిన వాళ్ళే మరి మరిచిపోయి తిరుగుబాటు చేశారు అందుకనే వాళ్ళు ఈ విధంగా మరి ఈ యొక్క దురాత్మ అనే విధానాన్ని మరి దేవుడు జ్ఞాపకం చేయకున్నా కానీ మనం గమనించవలసింది ఏంటంటే అక్కడ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు దేవదూతలను దేవుడే కలగజేసిడు అయినా దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా ఆయన వాటిని వదలలేదంట మరి మనుషులను ఎక్కడ వదులుతాడైనా అందుకనే ఈ మాట మాట్లాడతారు మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు ఆయన ఏం చేసిండంట కటికచీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రం చేసిండట మరి మనిషి ఏ పాటి దేవదూతల కంటే గొప్పవాడేం కాదు అయినా దేవుడు మనిషికి ఒక ప్రాధాన్యత కలగజేసిండు తన సహస్తాలతో చేసిండు కాబట్టి మనుషుణ్ణి అంటాడు మరి కీర్తనలు గందరూ మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి అవును పుట్టి ఊపిరి వంటువాడైన మనిషిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనను వాళ్ళు ఆ దేవుని మాటను నిరాకరించినట్లు చూస్తున్నాం అందుకనే దేవదూతలు ప్రధానూ ప్రధానత్వం నిలుపు తమ నివాస స్థలమును విడిచిన ఆ దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసిందట మరి ఆనాడు ప్రతి వాడు చేసిన దూతలను కూడా ఆ విధంగా బంధించి భద్రం చేశాడు తీర్పు వరకు ఆ ప్రకారముగానే సుధూమ గుమ్మరాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయచ్చు పరశరీరాసారులైనందున దండన అనుభవించు దుష్టాంతముగా ఉంచబడను చూడండి మరి పాపం అనేది దేవునికి వ్యతిరేకమైన కార్యము కాబట్టి మరి ఆయన ఏ పాపైనా కూడా తప్పించుకోలేడు అందుకని మరి ఆయన ఆ ప్రకారముగానే అంటాడు అదే ప్రకారముగా తిరుగుబాటు పాపం ఎక్కడుంటుందో అక్కడ దేవిని ఉగ్రత అతి సమీపంగా ఉంటుంది చూడో మా కుమ్మౌరాలనంట వాటి చుట్టుపట్లనున్న పట్టణములను కూడా ఆయన వీరి ఎలాగా ఈ దేవాదూతుల ఈ తిరుగుబాటు అనేది వ్యభిచారముతో సమానమని ఆయన ఎంచుతున్నాడు అందుకనే శరీరానుసారులైన శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుతూ దుష్టాంతముగా ఉంచబడ్డా ఎవరిని వదలడు దేవుడు భూమి తవ్వుకొని కనిపించకుండా భూమిలో దాకుండా కూడా ఆయనకు కనిపించంత ఏది లేదు కాబట్టి మనిషి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలని మరి దేవునికి తిరుగుబాటు చేసే వారిగా ఉండకూడదని ఇక్కడ మాట్లాడుతున్నాడు అందుకనే దుష్టాంతముగా ఉంచబడ్డాయి అంట అటువలనే వీరును కళలు కనుచు అనేకమైన మనుషులు కళలు కంటూ ఉంటారు మేము ఇట్లయితే బాగుండే మేము అట్లయితే బాగుండే ఇలాంటి విధానాల్లో మనిషి బ్రతుకుతున్నాడు కళల దారాన్ని ఎక్కువ కళల దారాన్ని ఆశిస్తూ జీవిస్తూ ఉన్నాడు కానీ అది మరి దాని విషయంలోనే దేవుడు మాట్లాడుతున్నాడు అటువలనే వీరును కళలు కనుచు శరీరమును అపవిత్ర పరుచుకును చూడండి కళలతోటి శరీరాన్ని అపవిత్రపరచుకును ప్రభుత్వమును నిరాకరించు ప్రభుత్వమును నిరాకరించుతూ మహాత్ములను దూచించుతూ ఉన్నారు మరి ఇలాంటి వారు ఉన్నారు ఇల్లు తిరుగుబాటుదారులు అని చెప్తూ ఉన్నారు దూచించు ఉన్నారు అయితే ప్రధాన దూతయైన మికాయలు అపవాదితో వాదించుచు మోస యొక్క శరీరమును గూడ్చి తరకరించినప్పుడు మరి దేవునికి వ్యతిరేకమైన కార్యం నేను చేయొద్దని ఆ మెకాయలు దూత మరి ఆ యొక్క సాతాన్నతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే అయితే ప్రధాన దూత అయిన అపవాదితో వాదించు మోస యొక్క శరీరమును గూడ్చి తరకరించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గర్జించునుగాక అనను అంటే ఆ అధికారము దేవునికి తప్ప నాకు లేదు అని గమనించింది ఆ యొక్క మికాయల్ మనకు అన్ని అధికారాలు ఉన్నాయి మనకు పరిశుద్ధాత్మ నడిపిస్తాడని ఆ బలముతోటి మనము అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే మరి ఆయనను దుఃఖి దుఃఖపరచకూడదు అన్నాడు అశుద్ధాత్మను దుఃఖపరచకండి ఎందుకంటే మన కనుల చూపుల ద్వారా నడకదార నోటిదార కంటిదార మన హృదయం ద్వారా చేసే ప్రతి పాపమును మన కనులతో చూసే ప్రతి పాపము మన చెవులతో వినే ప్రతి మాట ద్వారా దేవినికి అది వ్యతిరేకమైన కార్యమే మనలో పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దంటే మనము వాటికి చోటు ఇయ్యకూడదు అంటున్నాడు అందుకనే ఆ అపవాదితో వాదించిన యొక్క దూత మికాయలు ప్రభువు నిన్ను గద్దించులుగాక అంటుంది కానీ నేను నిన్ను గద్దిస్తా అనట్లేదు అంటే దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అది ఆ దూత యొక్క మరి నమ్మకత్వాన్ని దేవుడు మరి గమనించాడు అందుకనే మోసం యొక్క శరీరమును గుర్చి తరకరించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును కాక అనను అయితే వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించు వారై ఉన్న వీళ్ళకి తెలియదు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అయినను మరి దేవుడు అన్యాయస్థుడు కాడు కాబట్టి మరి వీళ్ళు ఏ విధంగా ఉన్నారని మరి తెలియపరుస్తున్నాడు వివేక శూన్యములగు భృగముల వల్ల వీటిని స్వాభావికముగా ఎరుగుదురు వాటి తమను తాము నాశనము చేసుకొనిస్తున్నారు అంటుడు అందుకనే మరి సొంత నిర్ణయాలు సొంత స్వభావాలతో చేసి మన ప్రతి అది ఎప్పటికైనా నాశనానికి దారితీస్తుందని యువద పత్రికలు మరి యేసుప్రభు సహోదరుడైన యువత రాస్తున్నాడు అందుకనే వీళ్ళు ఆ మృగముల వలె ఉన్నారట వివేక శూన్యములకు మృగముల వలె నేటి నేటిని స్వాభావికముగా దరుగుదురు వాటి తమ్మును తాము నాశనం చేసుకొనిస్తున్నారంట కానీ సత్యమును తెలియక చేస్తున్నారు అని కాదు తెలిసి కూడా చేస్తున్నారని మనం గమనించవచ్చు అయ్యో వారికి శ్రమ అంటుంది పదకొండవ వారికి శ్రమ వారు కైను నడిచిన మార్గంలో నడిచిరి బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు ఆతురముగా పరిగెత్తిరి అంటుంది అంటే ఇవి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు బహుమానము గురించి పొందవలనని బిలాము నడిచిన తప్పు నడుస్తున్నారు మనసు అతురముగా పరిగెత్తిరి పురాహు చేసినట్లు తిరస్కారము చేసి నచించిరి మరి వాళ్ళతో పోరుస్తున్నాడు ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని మరి ప్రతి మరి దేవుడు మాత్ర వీరు ఆ నిర్భయముగా నిర్భయముగా మీతో సుభోజనము చేయచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనచ్చు మీ ప్రేమ విందులలో దొంగమెటలుగా ఉన్నారంట వారిని గమనించే వారెవరు ఎందుకంటే మనుషులు ముంగ నవ్వుతూ నటిస్తూ ఉంటారేమో కానీ దేవుడు హృదయాంత లంగాల్ని ఎగినవాడు ఒక మంత్రి వస్తుందంటే ఎంతో మంది గేదర్ అయ్యి ఎంతో సెక్యురుడితో ఉంటారు యేసుప్రభు వారు మరి ఆయన మాట వినాలంటే ఎవరు వినరు ఎందుకంటే ఆయన ఆ రోజులలో యేసుప్రభు వారు చేసే విధానాలను బట్టి ఓడ్చుకునలేక మరి అనేకులు ఆయనను అప్పుడే ప్రధాన యాజకులైనా శాస్త్రులు పరిశీలన పరిశీలనైనా వినలేదు అందుకనే ఇప్పుడు మరి ఎవరు వినేవారిగా లేరు ఆయన రక్తంలో కడగబడ్డ ప్రతి వారు కూడా ఆయుధ ఇంతేలే వస్తాడంటే ఎప్పుడో చూద్దాం అని మన బుద్ది లేని జీవితాలు మనుషులు జీవిస్తున్నట్టు మనం గమనిస్తున్నాం ఎందుకంటే పేరుకు జీవిస్తూ ఉన్న మాట కానీ నువ్వు మృతుడవి అన్నాడు అందుకని ఆ రోజు మరి ఆ ప్రకరణ గ్రంథంలో రాసిన విధానాలు మనం గమనిస్తే నువ్వు చున్ను కొట్టిన సమాధులని వారితో అన్నాడు ప్రకరణ గ్రంథంలో నువ్వు జీవిస్తున్నావని మాట పేరు మాత్రం నువ్వు మృతుడమే అన్నాడు అందుకని దేవుడు మరి ఎవరిని వదలడు ఆయనకు వ్యతిరేకంగా చేసిన ఆయుధము ఏది వర్దిల్లదు అది మన ఆలోచన మనం చేసే క్రియల పనులైనా కూడా ఏది వరదిల్లదు అందుకనే మనము దేవునికి భయపడేవారిగా ఉండాల మనము ఆయనను ఎప్పుడు వెంబడించేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకని దొంగ మెట్టలుగా వీరు గాలి ఇటు అటు కొట్టుకొని పోవు మేఘములుగా కాయలు రాలి పలములు లేక రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారి సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా అలలుగాను మార్గమ తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అంటే ఇన్ని పేర్లు ఉన్నాయన్నట్టు దేనికి వ్యతిరేకంగా చేసిన ప్రతి మనుషునికి ఇలాంటి విధానాలు ఉంటాయని మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు అందుకనే మరి వీళ్ళు చుక్కలుగా ఉన్నారంట మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది అంటుంది అవును మరి దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి వారికి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయో ఉండును అప్పుడు ఇది ఇంత ఈజీగా మన నోటితో అనేస్తున్నాం కానీ యుగ యుగాలు మన అగ్నిలో గాలిస్తే కాలుతుంటే మన ఆత్మకు ఎంత మరి ఆవేదన ఉంటుందో అది గమనించే వారిగా ఎవ్వరూ లేరు అది ఎప్పుడో చూద్దాంలే నా భార్య అక్కనే ఉంటది నేను అక్కడనే ఉంటుంది నా అన్న అక్కడనే ఉంటుంది నా చెల్లెళ్ళు నా కదిల్లని అందరం ఆడ కలుచుకుంటాము అన్న విధానాలు ఉండొచ్చు కానీ అసలు మనము కరెక్ట్ ఉన్నామా లేమా అక్కడ నిలుస్తామా ఆ నీతి ముందు మనము నిలబడగలుగుతామా మనలో ఎలాంటి మార్గములు నడుస్తున్నాము మన హృదయం ఎలా ఉంది దేవునికి సరైనదిగా ఉందా లేదా అని మనను మనం పరీక్షించుకున్న వారిగా ఉండాలి బాటు నాశనానికి దారి తీస్తుంది అందుకనే ఆ అందుకనే అంటుండేనా చుక్కలు తిరుగు ఎందుకంటే మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు వారి కొరకు నిరంతరము భద్రం చేయబడి ఉన్నది అది గాఢాంధకారము భద్రం చేయబడి ఉందంట మనిషి మర్చి తన సొంత తలంపులతో భూమి మీద చెలామణి అవుతున్నాడు తలంపులతోటి తన యొక్క ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే ఈ గాఢాంధకారము భద్రము చేయబడుందంట ఎందుకంటే దూతలన్నీ వదలలేదు దేవుడు నిత్య పాశములో తీర్పు వరకు భద్రపరిచిండు వాటిని బంధించి పెట్టాడు మరి మనుషులను వదులుతాడని మాత్రం అనుకోకూడదు అందుకనే మనం దేవునికి ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తే ఈ విధంగా ఉంటుంది అందుకనే పద్నాలుగవ విషయంలో ఆదాము మొదలుకొని ఏడోవాడైనా అనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఏమంటుండో ఆదాము మొదలుకొని ఫస్ట్ సృష్టారంభం నుంచి మొదలుకొని ఏడో వాడైనా అనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా అన్నాడంట ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చను చూడండి ఆయన రాడని ఎట్లా అనుకుంటాం ఖచ్చితంగా వస్తాడు ఖచ్చితంగా తీర్పు జరుగుతుంది అక్కడ భర్త ఉండడు అన్న ఉండడు తమ్ముడు ఉండడు ఎవరు ఉన్నారు ఎవరికి వాడే ఉత్తరవాది ఎవరిది వారి లెక్క ఒప్ప చెప్పాల్సిందే మన హృదయంలో ఉన్న ఆ పాపమైన పుణ్యమైన మంచి జాలి గల మనసైనా అందుకనే దేవుడు మరి ఈ విధంగా వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తాడంట వారు తమ దురాశలు చొప్పున నడుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచున్నారంట లాభం నిమిత్తం సంతోష పెట్టాలంటే లాభం కావాలని అట్లా ఆ విధంగా మనుషులను కొనియాడుతున్నారంట తనుగు వారును తమ గతిని కూర్చి నిందించు వారునై వారి నోరు డంబమైన మాటలు పలుకును మరి అలాంటి మాటలు వాళ్ళకే వారు దేవునికి వ్యతిరేకలే కదా అందుకనే దేవుడు అన్ని గమనిస్తాడు మనిషుడు ఏది వెత్తుతాడో అదే పంట కోస్తాడు అంతేకాని మనము గోధుమలు విత్తి ఒడ్లు కోయాలంటే కోయలేము పాపాన్ని పుణ్యం కావాలంటే రాదు అందుకనే అదే రెండో రెండో పేదరికి రాసిన పత్రిక అది రెండు ఒకటొక్కరు కొద్ది కురందిలకు రాసిన ఒకటో పత్రికలో పదో అధ్యాయము మరి దేవుడు మాట్లాడే మాటలు ఒకటో కురంది పది తొమ్మిదిలో ఆయన మాట్లాడుతున్నాడు మనము ప్రభువును శోధింపక యుందుము మనము ప్రభువును శోధింపక యుందుము వారిలో కొందరు శోధించి సరపముల వలన నశించిరి మరి ప్రభువును మనం మనము చేసే పాపం వలన శోధించిన వారం అవుతాం మన తలంపుల ధర చేసిన పాపం వలన ఆయనను శోధించిన వారం అవుతాం మన నోటి వలన ఒకరిని మాటలన్నా ఆయనను శోధింపబడిన శోధించిన వారం అవుతాం కాబట్టి ఆయన అందుకనే అంటున్నాడు మనము ప్రభువును శోధింపక ఎందుము వారిలో కొందరు శోధించి సరపముల వలన నశించిరి అంటు చూడండి మన పాపము మనకే అది ఈ విధంగా నశింపజేస్తుందని మనము ఇక్కడ గమనించాలి ఎందుకంటే మీరు తనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి చూడండి తనగడము గునగడము వీటి వల్ల మనము నశించిపోయేదే గాని జీవించేది లేదన్నట్లు చూపిస్తున్నాడు అందుకనే మీరు ఆ వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి అంటుడు ఇవన్నీ జరిగినాయి మీకు తెలుసు మీరు చదివిరు అయినా కూడా ఈ పదవచంలో ఏమన్నా ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను కానీ మనకు బుద్ధి కలగటలేదు మనుషులకు ఎన్నిసార్లు వాక్యం ఉన్నా కూడా తిరిగినట్లు మనుషులు అదే విధానాన్ని పాటిస్తున్నారని మనం గమనించవచ్చు ఎందుకంటే ప్రతివాడు తన్ను తాను భద్రపరచుకోవాలని మన వాక్యము సెలవిస్తుంది అందుకని ఆయన అంటున్నాడు కొందరంట సనికి సంహార సంహారకుల నశించిరంట కొందరు శోధించి నశించినట్లు ఇక్కడ దేవుడు రాస్తున్నాడు అందుకనే ఈ సంగతులు వారికి సంభవించినట్లు మీకు తెలుసు ఆయన కూడా దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు ఇవి రాయబడి ఉన్నవి అంటున్నాడు అందుకని నేను కరెక్ట్గా ఉన్నానా నేను కరెక్టే ఉన్నా నాకేం కాలేదు అనుకునే ప్రతి మనిషి కూడా గమనించాల ఇదే పన్నెండవ పన్నెండవ వచనం చదివితే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు చూడండి తాను నేను కరెక్ట్ గానే ఉన్నాను దేవునిలో నేనున్న కరెక్ట్ ఇంకోటి లేడు అని అతిశయపడేవారు ఏ విధంగా ఉంటారంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను అంటు మరి ఇది మన కొరకు రాయబడి ఉంది ఎందుకంటే మీద అంటున్నాడు ఇది వాళ్ళకు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించినాయి కానీ యుగాంతం మనకు బుద్ధి కలుగుటకే అంటుడు బుద్ధి కలుగుటకై రాయబడెను కానీ బుద్ధి లేని వారిగా మనము బుద్ధి కన్యకలుగా తలుపు కన్యకలుగా కైరణాల వరకు మనము ఉండకూడదని దేవుడు ఈ విధంగా ఉంటే నష్టం ఏ విధంగా ఉంటుంది అని మనకు తేటగా బయలుపరుస్తున్నాడు అదే అందుకనే దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడు అందుకని తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు ఆయన మాటించి తప్పేవాడు కూడా కాదు కాబట్టి ఆయన సజీవుడు సజీవుడు కాబట్టి ఆయన మరి ఈ మాటలు మనకు రాయించాడు అదే రెండో రెండో పేతురు రెండో అధ్యాయం రెండో వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు రెండో పితురు పత్రిక రెండో అధ్యాయము రెండో వచనంలో మరియు అనేకులు వారి పోకి శ్రేష్టలను అనుసరించి నడుతురు పోకిరి చే శ్రేష్టలు క్రీస్తును నమ్ముకున్న వారు కూడా పోకిరి శ్రేష్టలు చేసేవారు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళలోనే ఎక్కువన్నారు అన్నిలు తక్కువన్నారు మరి క్రీస్తును అంగీకరించిన వారిలోనే ఎక్కువన్నారు అందుకనే అంటు మరియు అనేకులు వారి పోకి అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అన్యుడు ప్రవర్తిస్తే వారిని ఎవడు పఠించుకోడు కానీ ఇది ఎవరి గురించి రాసింది ఇది మన గురించి రాసింది అందుకనే ఆయన ఆ విధంగా మాట్లాడు మరియు అనేకులు వారి పోకిరి అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును అంటుంది మరి దూషింపబడుతుంది దూషింపజేస్తున్నారు దేవుడు మనం మోసపోయినా కానీ దేవుడు వెక్కిరింపబడ్డాడు మోసపోకూడి దేవుడు వెక్కిరింపబడడు అంటుడు అందుకని ఆయన సత్య మార్గమును దూషిస్తున్నారని దూషింపబడుతుంది మనుషులతోటి అలా పోకిరి శేష్ణలతోటి మనుషులు తిరిగే నడవడితోటి మనుషులు ఏ విధంగా నడవడి ఏ విధంగా ఆయనకు అనుకూలంగా ఉండాలని దేవుడు ఆశిస్తే అది మాట తడకైనా వస్త ధారణ అయినా ఈ విషయాలు మరి దేవుడు గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన వాటిని అది పోకిరి చేష్టలుగా అని పరిగణిస్తున్నాడు ఒకరిని ఎగతలు చేసి నవ్వడం కూడా అది పోకిరి చేష్టలే ఒకరిని కించపరిచి నవ్వడం కూడా అది ఒకరికి అవమానపరిచి నవ్వడం కూడా పోకిరి చేష్టలే అంటారు అందుకనే ఈ పోకిరి శ్రేష్టలను అనుసరించి నడుతురు అంటుడు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదంట సూచన తీర్పు మాత్రం ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు చూడండి వారి నాశనము కునికి అయితే నిద్రపోదంట ఎప్పుడు వచ్చేది తెలియదు అంటుడు అందుకనే మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుడు నాలుగో వచనం రెండో పితురు రెండో అధ్యాయం నాలుగో వచనంలో దేవదూతలు పాపము చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ అదే మాట్లాడుతుండు యూదాల మాట్లాడండి ఇక్కడ కూడా దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోకమందలి కటిక చీకటి బిలాములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిండంట దేవుడు వదలడు ఆయనకు వ్యతిరేకమైన కార్యము ఎవరు చేసినా వదలడు దేవదూతలనే వదిలిన వాడు మనుషులను ఏ విధంగా వదులుతాడు వదలడు అందుకని మనము ఆయన నడవడి ఆయన పిలిచిన పిలుపు అందుకనే మొదట అన్నాడు ఇష్టనందు భద్రపరిచబడిన వారు పిలువబడిన వారు అని యువద మాట్లాడాడు కానీ అందులో దేవునికి వ్యతిరేకులు ఉన్నారు అని ఇక్కడ రాయబడింది మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక ఐదో వచనం భక్తిహీనుల సమూహం మీదికి జలపలయన ప్రళయము రప్పించి రప్పించినప్పుడు నీతి ప్రకటించిన నోవాహు మరి ఏడుగురు ఏడుగురు కాపాడబడిను చూడండి ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు మరియు ఆయన సుధోమ గుమోరాలను పట్టణములను బస్మము చేసి ముందుకు భక్తిహీను లఘువారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము వాటికి నాశనము విధించిందంట మరి ఇంతకుముందు కూడా ఆయన అదే విషయం మాట్లాడం దృష్టాంతముగా వీళ్ళకు సంభవించినయట దృష్టాంతముగా వీటికి సంభవించినవి యుగాంతం అందున మనకు బుద్ధి కలుగుటకు మరి ఇది రాయబడి ఉన్నది అంటు అని మనిషి గమనించక రోజు చేసే విధానాలు రోజు చేసే మాటలు తిరస్కారాలు మరి చేస్తు ఉన్నారు కానీ అది ఎప్పుడు కూడా దేవునికి అనుకూలమైంది కాదు అందుకనే దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను మరి నీతిమంతుడు ఎప్పుడు మరి తప్పింపబడతాడు ఎలాంటి ఆపద వచ్చినా కూడా దేవుడు తప్పిస్తాడు కాబట్టి ఎందుకనే అంటున్నాడు నీతిమంతుడు అని రాయబడింది ఇక్కడ లోతు నీతిమంతుడు అని ఆ వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి ఇరిన వాడిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి తన మనస్సును నొప్పించుకోవచ్చు వచ్చింది మరి అతడు సహించాడు ఈ పాపము ఎంతవరకు దేవాన్ని ప్రార్థించడం అయినా భక్తులను చోదనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను మలినమైన దురాశ కలిగి శరీరానసరముగా నడుచుకొని ప్రభుత్వమును నిరాకరించుతూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు చూడండి ఇక్కడ కూడా ఇదే రాయబడి ఉన్నది రుయుధా పత్రికలో రాయబడిందే ఇక్కడ రాయబడి ఉంది ఎందుకంటే మరి దీనికి కారణమైన ఆ అపవాది విషయము చేసే విధానాలు తక్కువ ఉంటే మనిషి స్వభావము ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగానే ఉంటది ఎందుకంటే మనుషుడు చేసి ఇది దేవుని మీద నెట్టేస్తాడు ఈ అపవాది పని ఏం చేయాలా ఇది దేవుడు సాతాను చేసిన పని మమ్మల్ని ఇట్లా బాధ పెట్టింది కాబట్టి ఈ విధంగా అయినా లేదు మనుషుడు ఏ పంట విచ్చి అదే కోస్తాడనేమో దేవుడు చెప్తున్నాడు సాతాను నీకు ఎట్లా లేదు ఆ వాక్యము నీళ్ళు కాబట్టి మీరు అది అనుభవించక తప్పదన్నట్లు దేవుడు మాట్లాడుతున్నాడు అదే ప్రకటన గ్రంథం తీయండి అక్కడ ఆ సాతాను కూడా కొంతమందిని భ్రమ ఉంటాడు నిజమే కానీ అది సాతా మనము ఎరగనివారం కాము కదా పౌలు అంటుడు సాతాను తంత్రములు మనము ఎరగని వారము కామా కాము మనకు తెలుసు అంటుడు మనం ఎరుగు కూడా ఎట్లా మోసపోతాము దేవునికి వ్యతిరేకమైన కార్యం ఎలా చేయగలము అందుకని ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో మరి ఈ అపవాది ఏ విధంగా మరి మనుషులను భ్రహపెట్టి బాధపరిచి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయించి మరి అతడు కూడా ఏ విధంగా తయారయ్యాడో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము పదవ వచనంలో వారిని మోసపరిచిన అపవాది చూడండి ఎవరిని మనుషులను మోసపరిచిన అపవాది అందుకనే వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను చూడండి ఈ అపవాది కూడా ఒక సమయము అగ్నిగుండంలో కారణం ఎందుకంటే వాడు మనుషులను భ్రమ పెట్టి మరులు కొల్పించబడబడి ధనాపేక్ష ఆశ చూపి అనేకమైన శరీరక్రియలతో మనుషులను మరువులు కొలపబడి కొల్పయేటట్లు చేసి ఆశలో మరి వ్యతిరేకమైన కార్యాలు దేవునికి చేయించేవాడు ఎక్కడికి లాస్ట్కు వారిని మోసపరిచిన అపవాది ప్రకటన ఇరవై పదిలో వారిని వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను అక్కడ ఏముంది మళ్ళీ అచ్చట ఆ క్రూరముఘము అవద్ధ ప్రవక్తయు ఉన్నారు చూడండి లాస్ట్కి ఈ అపవాది అనేవాడు కూడా ఈ క్రూరముఘము అగ్ని గంధకములతో అగ్నిగుండములు పడవేయబడెను అన్నది అచ్చట ఆ క్రూరముఖము అబద్ధ ప్రవక్తయు ఉన్నాడు వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు చూడండి అది మాత్రము తప్పదు కానీ దేవినికి వ్యతిరేకంగా చేస్తే మనమైనా కూడా పరలోక రాజ్యానికి పోవాలంటే అది చాలా కష్టతరమైన పని మోసయ్య చేసిన పాపం ఏముంది మనం గమనించాలి సంఖ్యాకాండంలో మోసయ్య చేసిన పాపము అయ్యా బండతో మాట్లాడు అన్నాడు కానీ వాళ్ళు విసికించే విసుకుడుకు ఆ బండను కొట్టిండు మోషి అయితే నాక యొక్క పరిశుద్ధతను మీరు సన్మానించలేదు కాబట్టి మీరు కారణాన దేశంలోకి ప్రవేశింపరు అని దేవుడు మాట్లాడుతున్నాడు అందుకని మరి సంఖ్యాకాండము తీయండి సంఖ్యాకాండంలో సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చూడండి మీ శవములు ఈ అరణ్యములోనే రాలును అంటు అవును వ్యతిరేకమైన కార్యాలు చేసి మళ్ళా దూడలను చేసుకున్నారు మొక్కిరు వాళ్ళు వ్యతిరేకమైన కార్యాలు చేసి అందుకని దేవుడు ఆ యొక్క వ్యతిరేకతను బట్టి ఏమంటున్నాడంటే మీ శివములు ఈ అరణ్యంలోనే రాళ్ళును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పై కలిగి కలిగిన కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు అంటు చూడండి మరి అప్పుడే కాదు మరి ఆయన ఇప్పుడు కూడా అయనకు వ్యతిరేకమైన పరిశుద్ధాత్మక వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ఏముంటుంది మనము కూడా ఆయన రాజ్యానికి చేరము కానీ అనవసరంగా మధ్యలోనే రాలిపోతారు అంటుంది అందుకనే ఆయన మీరు లెక్కతో సహా చెప్తుండ ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయాము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు మునిప్పిన్న కుమారుడైన కాలేబును ఎప్పిన్న కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషోయు తప్ప మిమ్మును నివసింపజేయుదున నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసి ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము చూడండి చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడే మాట ఏ విధంగా ఉందంటే ఎవడు ప్రవేశింపడు ఇది నిశ్చయము అంటుడు వీళ్ళు తప్ప ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవదురు అంటే కొనిపోబడదురు కొల్లపోవదురు కొల్లపోవదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి అర్పించేదన్న మీరు తునీకరించిన దేశమును వారు స్వతంత్రించుకుందురు మీరు వద్దననుకు పరలోక రాజ్యాన్ని మీ పిల్లలు స్వతంత్రించుకునేదారు అంటారు అయితే మీ శివములు ఈ అరణ్యములు రాళ్ళును మీ శివములు ఈ అరణ్యములో క్షేమ వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలువది ఏంలు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు అంటే వాళ్ళు చేసిన పాపాన్ని పెద్దవాళ్ళు చేసిన పాపము చిన్నవాళ్ళు భరించి నలభై సంవత్సరాలు తిరగాలని ఇక్కడ దయపడింది ఎందుకంటే మరి దేవుడు మాట తప్పేవాడు కాడు కాబట్టి మనము గ్రహించాలి దేవునికి వ్యతిరేకమైన పాపం ఏది కూడా ఆయన మరి సహించడు ఎందుకంటే దూతలను కూడా వదలలేదు క్రూరముగాన్ని వదలడు అబద్ధ ప్రవక్తను వదలడు పరి పౌలు గారు మాట్లాడుతూ లాస్ట్లో ఆయన పడ్డ ప్రయాసాన్ని మరి ఆయన తెలుపుతూ ఉన్నాడు అదే తెసలోనేక రాసిన పత్రికలో ఆయన ఒక మాట తెలవిస్తున్నాడు ఏమనంటే ఒకటో తెసలో నీక రాసిన పత్రిక రెండో అధ్యాయము తెసలోని మొదటి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఏమంటున్నాడంటే పౌలు గారు ఆయన నమ్మకంతో ఆయన చేసిన బోధను విన్నవారు ఈ విధంగా ఉన్నారనే నమ్మకంతో ఏమంటున్నాడంటే తెసరకు రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఏలై మా నిరీక్షనే మా ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన ఏసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటే చూడండి మనం ఏ విధంగా ఉండాలనేది దేవుడు ఆ విధంగా పౌలు గారితో మాట్లాడుతున్నాడు అంత నిరీక్షణ కలవారమై ఉండాలంటున్నాడు అందుకని ఏలా అనగా మా నిరీక్షణ అంటే ఆయన ఎదురు చూపు దేని గురించి ఆయన పంట ప్రయాసము రాత్రింబగలు నిద్ర లేక సముద్రాల మీద ప్రయాణమై అనేకుల విషయంలో సువార్త విషయంలో ఆయన ఆ బాధపడుతూ వానకు తడుస్తూ ఎండకెండు ఆకలికి తట్టుకొని ఓడలు బద్దలై ఆయన అనేక శ్రమలు అనుభవించిన నిరీక్షణ గురించి ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏలయనగా మా నిరీక్షన ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు యేసు యొక్క రాకట సమయమున ఆయన ఎదుట మీరే మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమును అయ్యున్నారంటుండయన దేవునికి మహిమ కలుగును గాక మరి ఇలాంటి సమయాన్ని గురించి ఇలా నిరీక్షించి దేవుణ్ణి మరి మహిమ ఉండాలని పౌలు మరి మీరే మేము పడ్డ కష్టానికి ఫలితము మీరే మా ఆనందము మా మహిమ మీరే ఎందుకంటే మీరు దేవుణ్ణి మరి ఉన్నారు కాబట్టి మరి ఆ యుక్తమే అన్నట్లు ఆయన మీరే మా ఆనందమునై ఉన్నారు అంటుడు మరి మనము దేవునికి తగినట్లుగా జీవించాల దేవిని మైమపరిచేవారిగా ఉండాలి అందుకని దేవుడు ఇక్కడ యూధాలో మాట్లాడిన మాటనే మరి మొదట ఆయన క్రీస్తునందు మరి భద్రం చేయబడిన వారంటుడు ఎవరందంట క్రీస్తు క్రీస్తు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి శుభము ఈ విధంగా మరి పౌలు గారు మాట్లాడుతున్నాడు మా ఆనందము మీరే మా నిరీక్షణ మీరై ఉన్నారు కాబట్టి మరి మీరు క్రీస్తుకు మరి తగ్గట్టుగా క్రీస్తు బల నమ్మకమైన మంచి దాసుడనే విధంగా జీవించాలని మరి ఆయన కోరుకుంటున్నారు మరి దేవునికి మహిమ ఘనత తెచ్చేవారిగా మరి లోకానుసరమైన జీవితాన్ని మనం జీవించకుండా లోకానికి మాదిరిగా ఆయన సాక్షులుగా ఉండే విధానాన్ని మనం నేర్చుకొని మరి ఆయన ఆజ్ఞలు గ్రహించి మనము ఆయన విడుదలగా మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాల ఆయనకు వ్యతిరేకంగా ఉండొద్దు మరి ఆయనకు శనగకుండా గునగకుండా మనము మరి ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తుంది మరి ఈ దేవుని వాక్యమును దేవుడు పలింపజేయను గాక అందరికి వందనాలు ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుద్ధుడైన తండ్రి ప్రభావ ఈ పరిశుద్ధగా మనకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటారు నాయన అవును ప్రభావ మరి మీరు ఐగుప్రదేశం నుండి పరి ఇజ్రాయేల్ నువ్వు మీరు రప్పించినప్పుడు రవ్వ మీరు అనేక సూచక క్రియలు మహాత్కార్యాలు చేసిన దేవుడు నువ్వే రవ్వ నువ్వు మొదట ఉన్నావు కడపట ఉన్నావు ప్రభావ నువ్వు అనువాడవు ఉన్నవాడవు కాబట్టి రవ్వ నువ్వు చేసిన క్రియలను ఆ యొక్క భుజించి ఆహారాన్ని మన్నానిచ్చినా కూడా మనిషికి తిని మర్చిపోయారు పండరు నుండి నీళ్ళిచ్చినా తాగి మరి అది కూడా మర్చిపోయారు ప్రభావ తండ్రి పూరిళ్లతోటి మరి మాకు మాంసం కావాలంటే రప్పించిన దేవుడు అది మీరు సమృద్ధిగా దయచేసినా కూడా వారి మర్చిపోయింది నీకు తిరుగుబాటు చేసి సనికి గుణి అనేకులు అరణ్యములు రాలిపోయేరు రవ్వా మరి కానీ మేము అలాగా ఉండకుంట్న్నట్లు మీ ఆత్మధర మమ్మల్ని నడిపించి నీ లేకనం నీ లేఖన పరిశుద్ధ లేఖనాలతో ప్రవ్వా మేము రోజు నా తండ్రికి ఉదకతనం చేసుకొని మా హృదయాలను భద్రపరుచుకొని మీ సాక్షులుగా ఉండటకు సహాయం దయచేయండి రవ్వ నా తండ్రి మీ నామానికి మేము చెల్లిస్తుంటున్నాం తండ్రి మరి మా యొక్క కానానుద్దేశంలో మరి ఎంతమంది ప్రయాణించరు అది మీరు లెక్కతో సహా చెప్పారు ప్రభు కానీ మేము ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండి ప్రభు అసలు మేము ఉంటామా లేదని మామూలు మేము పరీక్షించుకొని ప్రభావ నీ నామానికి మేము సాక్షులుగా ఉండేటప్పుడు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వేసునామాలు అడుగుతున్నాను తండ్రి ఆ మీన్స్ ఇస్తారు యేసుప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మరి కేబిపిఎం గ్రూప్ మనకు సదాకాలము తోడయండి నడిపించను గాక ఆన్ అందరికి వందనాలి సిస్టర్ ప్రైజ్ రా